జ్యేష్టరాజన్ బ్రహ్మణ ఆనస్మో సాగ్రీమహాజనాపతయే నమ సవసమారంభా శంకరాచార్యమస్మార్యపే గురు పరంపరా ఓం భద్రం కన్నె విష్ణుయామదేవా భద్రం పశ్యే మాక్షజత్రంగైస్తుమదేవృత స్వస్తి ఇందో యుద్ధ శ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తిన స్క్ష్యోష్ట స్వస్తి నోగృహస్తా శాంతిశాశాంతి చిత్తస్పందితమే వేదం గ్రాహ్య గ్రాహక మిత నిర్విషయ్యం సంగం తేన కీర్తిత గ్రాహ్య గ్రాహకం అద్వయం కాదు నేను సరిగ్గా చెప్పలేదు గ్రాహ్య గ్రాహకవద్ ద్వయం గ్రాహ్య గ్రాహక భావముతో కూడి ఉన్న ఈ ద్వైతము ద్వైతము ద్వైతము అంటే ఈ ఫండమెంటల్ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఓకే ఫండమెంటల్ డివిజన్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఈజ్ మల్టిపుల్ సో ఈ ఈ రకంగా గ్రాహ్య రూపంగా ఉండేటువంటి ద్వైతము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ద్వైతము ఈ ద్వైతంలో ఉన్న విద్రూరం ఏమంటే ఆ గ్రాహక లోపల ఉన్నట్టు గ్రాహ్య బయట ఉన్నట్టు దట్ ఈజ్ ఆల్సో కాన్సెప్ట్వల్ లోపల బయట అనే కాన్సెప్ట్ మనస్సులో దృఢంగా నిలిచి ఉంటుంది ఈ దేహము ఎంతవరకు ఉన్నదో అది లోపల అది నేను నా లోపల దేహములకు అవతల అంటే బాడీ లైన్ అంట బాడీ లైన్ క్రికెట్లో కూడా పడతారు ఇప్పటికే బాడీ లైన్ బౌలింగ్ అని సో బాడీ లైన్ ఏదైతే కలదో ఈ బాడీ లైన్కి ఆవలో ఉన్నది బయట బాడీ లైన్కి ఈవలో ఉన్నది లోపల ఇడ్స్ అూర్ కాన్సెప్ట్యువల్ చాలా కాన్సెప్చువల్ తప్ప ఇంకేం లేదు అని చెప్పిన వీళ్ళు ఈ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి వీళ్ళు ఏం రోడ్లు పెడతారు ఎలక్ట్రోడ్లు పెట్టి అక్కడ లోపల బ్రెయిన్లో బాడీ ఐడెంటిఫికేషన్ సెంటర్ ఒకటి ఉంటుంది దాన్ని మ్యానికులేట్ చేస్తారు మ్యానికులేట్ చేసి ఆ గోడ కూడా నేనే అని అనుకునేట్లే చేస్తారు ఈ టేబుల్ నేనే ఆ గోడ నేనే లేకపోతే నేను ఇక్కడ లేను ఉన్నాను దేహం ఎక్కడ పడుక్కుని ఉంటుంది కానీ నేను అక్కడ ఆ టేబుల్ మీద ఉన్నాను అని వాడు భావన ఏమిటి అలా చేస్తున్నాడంటే ఆ సెంటర్ని వీళ్ళు మ్యానికులేట్ చేస్తారు కాబట్టి నేను అనే భావన ఇట్స్ ఎ మెంటల్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ఆ మెంటల్ కాన్సెప్ట్ని బట్టి లోపల అని ఇంకో కాన్సెప్ట్ బయట ఇంకో కాన్సెప్ట్ ఉంటాయి కాబట్టి నేను నా చేత చూడబడేది ద్రష్టా దృశ్యము ద్రష్టా ఎ పర్సన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ నా చేత చూడబడేది దృశ్యము దట్ ఇస్ ఆల్సో మూమెంట్ ఆఫ్ మైండ్ ఇది లోపల ఉంది అది బయట ఉంది దట్ ఇస్ ఆల్సో మూవ్మెంట్ ఆఫ్ మైండ్ అంత మూమెంట్ ఆఫ్ మైండ్ కాబట్టి గ్రాహ్య గ్రాహక రూపమైన ద్వైతమంతా కూడా కేవలము చిత్తము స్పందన మాత్రమే ఇప్పుడు కూడా మీరు సంసారము సత్యం దానికి పరిష్కారాన్ని కనుగోన మునుకున్నట్లయితే మీరు తప్పకుండా భంగపాటు చెందుతారు ప్రశ్న టైపుతారు ముందు ఎందుకంటే మీరు కుక్కతోకనే వంకర తీయడం ఎలా కుదరదో సంసారానికి పరిష్కారం ఉండదు ఎందుకంటే మీరు ఒకచోట పరిష్కారం చేస్తే ఇంకో చోట అది లేస్తూ ఉంటుంది ఒక చోట మీరు దాన్ని సెటరేట్ చేస్తే మరొక చోట పోతుంది దాని ఎందుకంటే సంసారం అనేది అది ఎంత గొప్ప ప్రపంచమైనా కూడా మీ ప్రపంచము ఎంత గొప్పదైనా కావచ్చు ఇప్పుడు ఉంటాడు వాడి ప్రపంచం చాలా గొప్ప ప్రపంచంలాగా అనిపిస్తుంది తర్వాత చాలా పూర్ణంగా నిండైన ప్రపంచంలాగా అనిపిస్తుంది అటువంటి ప్రపంచము కూడా పరస్పర వైరుధ్యములతో నిండి ఉంటుంది ఆ ప్రపంచంలో కూడా కేవలం సుఖం ఉండదు సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది శాంతి ఉంటుంది అశాంతి ఉంటుంది లాభం ఉంటుంది నష్టం ఉంటుంది సెల్ఫ్ కాంట్రడిక్టరీగానే ఉంటుంది అంతటి గొప్ప ప్రపంచము కూడా తర్వాత అంతటి మహాప్రపంచము గొప్ప ప్రపంచము కూడా కాల పరిచ్ఛిన్నంగా క్షణికంగా ఉంటుంది అలా చాలా క్షణికంగా ఏ క్షణానికి ఆ క్షణం గుడుతూ ఉంటుంది గిడుతూ ఉంటుంది అలాగే ఉంటుంది తర్వాత అంతటి మహాప్రపంచము కూడా మహా చక్రవర్తి యొక్క ప్రపంచం కూడా కేవలము కల్పితం మనఃకల్పితం ఇల్లూ సరే అలా మనస్సు అలా కల్పించుకోవడానికి అలవాటు పడ్డం తప్ప ఇల్ తప్ప దాంట్లో ఏమీ వాస్తవికత ఉండదు కనుక చిత్తము యొక్క స్పందన తప్ప లేరే ఏమీ లేదు కాదండి బయట ఉన్నది ఆ బయట అనేది కూడా కాన్సెప్ట్ తేడాగా ఉన్నది ఆ తేడాగా ఉన్నది భిన్నంగా ఉన్నది అనేది కూడా ఇట్స్ ఏ కాన్సెప్ట్ నథింగ్ మోర్ దాన్ ఏ కాన్సెప్ట్ ఇప్పుడు కూడా మీరు జగత్తును సత్యమని స్వీకరించినంత కాలము మీకు జగత్తు యొక్క స్వరూపం తెలియదు మీరు అలాగని మిథ్యానం మాట పట్టుకుని దాన్నే పట్టుకుని వెళ్ళాలని కూడా అభిప్రాయం కాదు మీరేం చేయాలంటే మీ అనుభవముల కంటే భిన్నంగా జగత్ అనేది ఏదైనా ఉందా ఒక ప్రశ్న రెండవ ప్రశ్న మనకు అనుభవ రూపంగా తెలుస్తూ ఉండేటువంటి ఈ జగత్తు శబ్దస్పర్శాది అనుభవముల యొక్క కలబోస్తే జగత్తు అవుతుంది ఈ జగత్తు ఇది యథార్థమేనా ఎప్పటికప్పుడు చేతుంది కదా ఇది యథార్థమేలా అవుతుంది మనం దీంట్లో నిజంగా దీనికి తగులుకొని ఉన్నామా అని ఈ విధంగా ప్రశ్నించుకుని ఎవరికి వాడు ఏకాంతంలో కూర్చుని ప్రశ్నించుకోవాలి ప్రశ్న వేసుకోరు ప్రశ్న వేసుకోవడం అంత తేలికేం కాదు ఎందుకంటే ప్రశ్న వేసుకుంటే మీ బిలీఫ్స్ అన్నీ కూడా షేక్ అయిపోతాయి మనిషి బిలీఫ్లో ఒక ప్రిక్యూలియర్ సెక్యూరిటీ లభిస్తుంది నమ్మకంలో ఒక ప్రిక్యూలియర్ సెక్యూరిటీ లభిస్తుంది ఫాల్స్ సెక్యూరిటీ కానీ ఆ ఫాల్స్ సెక్యూరిటీ వెంటనే పడతారు belief about it, sense of belongingness. Pratibadhi kya koda, he wants to belong. Dhenu ko vaka dhaniki, tananova, atikin chuko vāalini try jashtaki. Dhenu ko vaka dhaniki. Adhi, allah, anta hai, yukura laukhi kula hai te officers association lo member ga jaino tani. Yakada ho akrota. Nen officer ne ka abata association lo member anta hai. Lekopate, వేదాంత స్టూడెంట్స్ అకాడమీ దాంట్లో మెంబర్ని అంటాడు ఏదో పెడతాడు పేరు ఎక్కడో హీ వాంట్స్ టు బిలాంగ్ లేకపోతే ఒక కల్ట్ ఉంటుంది ఒక ఆయన పెడతాడు కల్ట్ నేనే దేవున్నానో లేకపోతే నాకు దేవుడికి దగ్గర సంబంధం ఉందనో పెడతాడు ఏదో ఒకటి పెడతాడు నేనే దేవున్నాను అద్వైభావంతో కంటే పర్వాలేదు సో ఏదో పెడతాడు ఒక కల్ట్ ఒకటి పెడతాడు కల్ట్ పెట్టి ఈ కల్ట్లో మీరందరూ జాయిన్ అయినట్లయితే మీకు సెక్యూరిటీ ఉంటుందని అంటాడు అలా అండవు నేనన్నట్టుగా అన్నా నేను కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నాను అలా చెప్పడు దానికి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చెప్తాయి దాంతో ఈ దీంట్లో ఈ కల్ట్లో జాయిన్ అవదలుచుకున్నవాళ్ళు తెల్లటి వస్త్రములే వేసుకునే వాళ్లను లేకపోతే ఎర్రని వస్త్రములనే వేసుకునే వాళ్లను మెడలో లాకెట్లు పెట్టుకునే వాళ్లను ఈ రకమైన నామం పెట్టుకోవాలి లేకపోతే ఈ పైన బొట్టు పెట్టుకోవాలి అంటాడు వాళ్ళకు నామధేయం పెడతాడు నామధేయాన్ని ఇస్తాడు సో సమ్ సమ్ నేమ్ హీ డ్రేమి అంటాడు ప్రేమి స్టా ట్రేడ్ మార్క్ లాగా ప్రేమి ప్రేమి అంటే ఆ పర్టికులర్ రేమగలవాడు అని అర్థం ఆ సంస్కృత పదం పెడతాడు సంస్కృత పదమో ఇంగ్లీష్ పదమో పారేస్తే అది తెలుగు పదం అంత అంత అట్రాక్టివ్గా ఉంటుంది సంస్కృత పదం వేసేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది తెలుగు పదం ఇంగ్లీష్ పదమైనా కూడా పర్వాలేదు అలాగ కళ్త పెడతాడు దాంతో వీడు హీ వాంట్స్ టు బిలాంగ్ దే సెక్యూరిటీ సైకలాజికల్ సెక్యూరిటీ సో ఈ విధంగా ఈ అలాగంటే ధోరణిలో పడిపోతే వాడికి తత్వం తెలియదు మన అనుభవాలను మనం ఆ బిలీఫ్లో ఉండకూడదు బిలీఫ్ నుంచి బయటకు వచ్చి ప్రశ్నించడం అభ్యాసం చేయాలి ఈ జీవితం అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది యథార్త్మా అని మీరు ఏనా ఏ రోజునైతే ప్రశ్న వేసుకోవడం ప్రారంభిస్తారో ఆ రోజే మీకు జగత్తు మిథ్యా అనే సత్యం తెలిసిపోతుంది మీరు ఆత్మస్వరూపానికి దూరంగా ఏమీ ఉండదు ఆత్మసాక్షాత్కారము దూరంగా లేదు అని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే చిత్తస్పందితం ఏమేదం జగత్ అనేది కేవలము చిత్తము స్పందన తప్ప ఇంకేమండి చిత్తస్పందనలో మిథ్యాంశము నామరూపాలు సత్యాంశము శుద్ధ చైతన్యం తరంగాలన్నీ చల్లారిపోతే నీరే మిగులుతుంది అన్నట్టుగా ఈ చిత్తస్పందనని చల్లారిపోతే నిర్విషయం చిత్తం బ్రహ్మే అయి కూర్చుంది బ్రహ్మవదు ఉన్నప్పుడు కూడా బ్రహ్మే కానీ ఆ విషయం తెలియాలి కదా సో కాబట్టి చిత్తస్పందనల్లో ఉండేటువంటి సారమంతా కూడా పరమాత్మ చిత్తస్పందనయే ప్రపంచము ముతనే సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఏ రూపంలో మీకు భాషిస్తోందో అది మిథ్య అది సత్యం కాదు అది అక్కడ లేదు ఏ రకంగా అది మీకు కనబడుతోందో అక్కడ అదేమీ లేదు కానీ కనబడేదాని యొక్క సారము అంటే ప్రకాశము అది మాత్రమే వాస్తవం కాబట్టి ద మూవీ ఈజ్ రియల్ ఇన్ ఇట్స్ ఎస్సెన్స్ బట్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇన్ ఇట్స్ అపియరెన్స్ దాన్నే మిక్స్ అంటారు ఎస్సెన్స్లో రియల్ అవుతుంది అపీయరెన్స్లో ఫాల్స్ అవుతుంది బాతి సిద్ధమే కానీ అస్థిసిద్ధం కాదు దాన్ని మిక్స్ అంటారు కాబట్టి మూవీస్ మిథ్యా జగత్తు కూడా అంతే ఈ జగత్తు నామరూపాత్మకంగా మీరు చూస్తుంటే అది మిథ్యా ఈ నెక్లెస్ అన్నారంటే మిక్స్ అయిపోతుంది అది దాన్ని దాని ఎస్సెన్స్ మీరు చూస్తే సత్యం అవుతుంది అది బంగారము అన్నారంటే సత్యం అవుతుంది దాన్ని మీరు బంగారము అనాలంటే నెక్లెస్ను నిరాకరించడాన్ని మీరు బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్లెస్ను నిరాకరిస్తే మిగిలి ఉండేది బంగారమే అది బాహ్యంలో ఉన్న దృష్టాంతంగా నాకు అలా దగ్గర అయితే అనాత్మను నిరాకరించిన మిగిలి ఉండేది ఆత్మయే కాబట్టి ఆత్మని పట్టుకోవడానికి మీరు ఏ ప్రయత్నమూ చేయక్కర్లేదు అనాత్మ నిరాకరణకే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అందుకోసం జగన్ మిథ్యాత్వాన్ని విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో చిత్తస్పందితమే వేదం గ్రాహ్య గ్రాహక అద్వయం చిత్తం నిర్విషయం నిత్యం ఎప్పుడైతే చిత్తంలో విషయము లేదో అదే బ్రహ్మైపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన గౌడపాదులు చిత్తం అనే పదాన్ని బ్రహ్మని చెప్పడానికి వాడతాడు ఆయన అక్కడక్కడ ఆచార్యులు అలా వాడతారు వాడతాడు అనకూడదు సో అలా వాడతారు చిత్తమ్మని బ్రహ్మ అర్థంలో వాడతారు అదేమిటండి ఈ చిత్తాన్ని బ్రహ్మ అర్థంలో వాడుతున్నారని మీరు కంగారు పడకూడదు ఆయన అభిప్రాయం ది ఎస్ సెన్స్ ఆఫ్ చిత్తం ఇస్ బ్రహ్మ నిర్విషయ చిత్తం బ్రహ్మ ఆ సెన్స్లో వాడేస్తారు బ్రహ్మయే చిత్తంగా మీకు భాషిస్తాం అక్కడ చిత్తం అంటూ వేరే ఏమీ లేదు కాబట్టి నిర్విషయమైన చిత్తము నిత్యము అంటే అవినాశి ఆత్మతత్వమే అవుతుంది అవినాశి ఆత్మతత్వము అసంగము అక్కడ ఉన్నాం అసంగోహ్యయం పురుష ఇది శృతే చూడండి మీ స్వరూపము అసంగం అయం పురుష అంటే ఈ చైతన్య స్వరూపుడైన జీవుడు అనే బడ అనబడుతూ ఉండే చైతనుడు ఎవడైతే ఉన్నాడో ఆ చైతన్యం అది అసంగం మీరు అసంగస్వరూపుడు ఆ సంగతిని మీరు ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం సంసారంలో ఉండి మనకి వైరాగ్యం ఎక్కడ అలాగా తప్పించుకునే ఉపాయం చూసుకుంటారు వెసుకేపు మనం తప్పించుకుపోతున్నామని కూడా తెలుసుకోలేదు స్కేపు అలాంటి మరి అదే మాయ అంటే సో మేము సంవత్సరంలోనే మాకు పిల్ల పీచు అన్నీ ఉంటారు ఇల్లు వాకిలి అన్నీ ఉంటాయి అంటారు మీకు ఉంటాయని మీరు అలా ఆర్గ్యుమెంటు సేపు కోసం మీరు అంటే నేను తరకాయ ఊపి నా దారి అయిపోతా నేనేమొచ్చి క్వశ్చన్ చేయను కానీ మీరు అంటున్న మాట తప్పు ఇఫ్ యూ కేర్ టు నో పిల్లా పీచు ఉండరు ఉంటారని మీరు అనుకుంటున్నారంటే ఉండదు ఇల్లు వాకిలీ ఉండవు ఉంటాయని మీరు అనుకుంటున్నారంటే నిజంగా పిల్ల పీచు ఉండి ఇల్లు వాటి ఉంటే రాత్రి నిద్రపోలేరు మీరు వాటిని అలాగే పట్టు కూర్చోవాలి జాగ్రత్త అవస్థలో పట్టు కూర్చున్నట్టుగానే నిద్రావస్థలో కూడా ఈ పిల్లని ఈ ఇల్లుని అలా పట్టు కూర్చోవాలి ఇది నేను నా ఇదో వీడు నాతో కొడుకు ఇది నా ఇల్లు అలా పట్టు కూర్చోవాలి అలా పట్టు కూర్చోగలుగుతాడా కూర్చోలేరు ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తాట ఇది మై క్యారెక్టరిస్టిక్ దృష్టాంత నేను కొంచెం జబర్దస్తిగా చెప్తూ పోతాను ఐ లవ్ యూ అంటాడు నువ్వు లేకపోతే నా లైఫ్ లేదంటాడు అరగంట లోపల గుర్రు పెట్టి నిద్రపోతాడు విత్ ఇన్ హాఫ్ అన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ నా ప్రాణం అంటాడు ఆవిడ మామూలు నేను కాబోసలు నిజంగా చెప్తున్నాడు ఇదంతా యథార్థాలు ఆవిడ అమ్ముతుంది నువ్వే నా ప్రాణం అంటాడు నీవే మామూలు ఈ డైలాగు మామూలే కదా చెప్తాడు ఏదో ఈ లోపల పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది ఇంకెంతకాలం నువ్వే నా ప్రాణం కొడుకు నిద్రపోతాడు అంటే అర్థం ఏంటి అసం లేదా ఆవిడే వీడి ప్రాణం అయితే మరి కొడుకున్న నిద్రపోయాడు తెలివిగా ఉండి ఆవిడికేసే చూస్తూ కూర్చోవాలి కాబట్టి యు కెనాట్ కన్విన్స్ ఈవెన్ యువర్ సెల్ఫ్ మీరు చూసుకోగలిగితే యు కెనాట్ కన్విన్స్ ఈవెన్ యువర్ సెల్ఫ్ నేను ఇంకో దృష్టాంతం చూసా వాడు మాఫియా డాన్ వాడు ఏం చేస్తాడంటే ఆ రోజు కలెక్షన్ లెక్క పెట్టుకున్నాం కాదు మాఫియా కలెక్షన్స్ అన్నీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి స్టార్ట్ అవుతాయి అప్పుడే అప్పుడే దాన్ని స్టార్టింగే అప్పుడు ఆ సిక్స్కో సెవెన్కో స్టార్ట్ అవుతుంది వాడి వ్యాపారం చీకటి వ్యాపారం కదా రాత్రి పన్నెండింటి దాకా కలెక్షన్స్ వస్తాయి వాడి స్కీమ్ ఏమిటంటే వచ్చిన డబ్బునన్నింటినీ బిగ్ నోట్స్ కింద హండ్రెడ్ డాలర్ నోట్స్ కింద మార్చి హండ్రెడ్ సచ్ నోట్స్ని బండిల్ చేసి ఆ బండిల్స్ని వాడికి ప్రజెంట్ చేస్తారు వాడి వాడి స్టాఫ్ వాడికి తీసుకెళ్ళి హండ్రెడ్ డాలర్ నోట్స్ ఇస్తే ముఖాన్ని కొట్టి ఉద్యోగం తీసేస్తాడు వాడు హండ్రెడ్ డాలర్ నోట్స్ని క్లీన్గా వాటిని పెట్టి బండిల్ కింద చేసి బండిల్స్ వాడికి ఇవ్వాలి వాడు బండిల్స్ కౌంట్ చేసుకుంటాడు దట్ ఈజ్ హీస్ జాబ్ వాడు కౌంట్ చేసుకుంటున్నాడు ఓ డెబ్భై అరవై బండిల్స్ ఉన్నాయి ఓ నలభై యాభై బండిల్స్ కౌంట్ చేసేప్పటికి వాడికి ఆవలెంత వచ్చింది వాడు ఏం చేశాడో తెలిసిన ఇవన్నీ కౌంటు చేసినవన్నీ ఓ ట్రంక్లోనూ కౌంటు చేయాల్సిన వాటిని ఇంకో ట్రంక్లోనూ పెట్టాయి అరే ఇసుకో బంద్ కరదో లాక్ చేయ వాటిని అని ఎవరికో కూలివాడికి పురమాయించి వీళ్ళు వేడు పడుకుని అంటే ఈవెన్ ఫర్ హిమ్సెల్ఫ్ హీ ఇస్ అటాచ్డ్ టు ది మనీ వాడు కనుక రియల్గా అటాచ్డ్ అయి ఉంటే కెన్ హూ డూ దాట్ ఆ మనీని విదిలిపెట్టి వెళ్ళి పడుకుంటాడు అనే గౌరం చూపించుకుంటాడు కానీ వాడు రియల్లీ అటాచ్డ్ కాదు He imagines that he is attached. Oka criminal kura attached kāduh. Yavallu attached kāduh. Me attached he unna vana hukum tara. Anjyatane, this is the mystery of imagination. That it appears real. Me ceset punta imagination a kalpana, dādlo na māya yutena, dāna anjyatane māya nara, dāna māya yutena, adhi satsyamanu kishtu. Kabat shunti jaktu nere. చూడప్ప నువ్వు నువ్వు అసంగుడవు అసంగోహ్యయం పురుష నీకు సంఘము లేనేలేదు అని స్వప్న దృష్టాంతంలో చెప్పారు జ్యోతిర్ బ్రాహ్మణంలో నువ్వు స్వప్నం చూసావు స్వప్నంలో పుణ్యకర్మ చేసావు తెలివి వచ్చింది ఆ పుణ్యానికి నీకు సంఘం ఉన్నదా స్వప్నంలో పాపం చేసావు తెలివి ఆ పాపానికి నీకు సంఘం వచ్చిందా నా పుణ్యేన కర్మణా నా పాపేనా ఏది అంటుకోదు జాగ్రత్త ఏమీ భిన్నం కాదు కాబట్టి ఆత్మస్వరూపము పుణ్యంతో కాని పాపంతో కానీ దేనితోటి దానికి సంగం ఉండదు అలాగే ఇల్లు వాకిలి మొదలైనటువంటి వాటితోటి వేటితోటి ఆత్మస్వరూపానికి సంగము ఉండదు ఈ సంగతి తెలిస్తే ఫ్రీ అయిపోతాడు ఎందుకంటే ప్రతివాడు కూడా నేను అతుక్కుపోయాను నేను తగులుకొని ఉన్నాను అని భ్రమపడి సఫర్ అవుతూ ఉంటాడు ప్పుడు ఈ భ్రమ చాలా హానికరం ముఖ్యంగా శరీర ఆరోగ్యం విషయంలో కూడా నేను రోగిని అని వీడు అనుకుంటే వాడు రోగైపోతాడు కొంచెం స్పేస్ పెట్టుకుంటే పర్వాలేదు కానీ దేహమునకు రోగం నాకు రోగం అనేది ఎప్పుడూ ఉండదు అని తెలుసుకోవాలి దేహానికి రోగం వస్తుంది దాని లక్షణం ఓ రోజు బాగా ఉంటుంది ఇంకో రోజు బాగుపడుతుంది దేహం యొక్క లక్షణం ఉంది ఆ స్పేస్ పెట్టుకోవాలి తప్ప అది రాదు స్పేస్ అలాగా దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకురావాలి దేహం కంటే మనస్సు మరీ కఠినం కాబట్టి తెలుసుకోవాలి మనస్సులో మూడ్స్ సుఖ దుఃఖ హర్ష విషాద ఇత్యాదులు ఏవైతే ఉంటాయో వాటితోటి మమేకం కారాదు వాటిని క్వశ్చన్ అభ్యాసం చేయాలి ఐమ్ ఐ రియల్లీ ఐమ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఐమ్ ఐ రియల్లీ హ్యాపీ ఆ విధంగా ఈ సంఘం అనేది దాన్ని పరిశీలించాలి తర్వాత సంసారుల సంఘం పెట్టుకోకూడదు సంసారుల సంఘం పెట్టుకుంటే సంసారము యథార్థమనే భావన మరింత బలపడుతుంది వాళ్ళతో సంఘం పెట్టుకోకూడదు సో ఇప్పుడు మీరు చిట్టు ఫండ్ కలిసి చిట్టు నడపడం ప్రారంభించారనుకోండి రూపాయలు లెక్క పెట్టుకోవడం బాగా ఉత్సాహంగా ఉంటుంది రూపాయలు మిథ్యా అనే మాట అనుకూలంగా వినిపించదు చిట్ ఫండ్ కాబట్టి కొన్ని మనం ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు సికింద్రాబాద్ క్లబ్లో చేరాను అనుకోండి సపోర్ట్ అదంత తేలికి కాకపోవచ్చు నిన్న వెళ్తుంటే కనపడి ఇంకేమిటి ఉంటుందో లోపల అందుకోసం దృష్టాంతే చేతున్నారు దాటి చేరాననుకోండి ఏదో భోగాలు ఎలా ఉంటాయి కాలక్షేపాలు వినోదాలు ఉంటాయి దాంట్లో చేరితే జగత్తు మిథ్యా మాట అనుకూలంగా ఉండదు వైరాగ్యము జగత్తు ఇచ్చేవి అనుకూలంగా ఉండదు నేను ఒక ఫోటో చూశాను యోగా సెంటర్ అని ఉంది అరడజన్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్ మధ్యలో రోడ్లు ఉన్నాయి ఒకనొక రోడ్డు మీద రెండు రోడ్ల మీద రెండు కార్లు కూడా ఉన్నాయి అంటే పెద్ద పిక్చరు హై పాయింట్ నుంచి తీసిన పిక్చర్ యోగా సెంటర్ గత ఇరవై ఎకరాల్లోనే ఎక్కడ ఉన్న బిల్డర్ ప్రదేశంలో రెండు ఇంపోర్టెడ్ కార్స్ ఉన్నాయి ఆ పిక్చర్లో భాగంగా బిల్డింగ్ని బట్టి లోపల భోగప్రధానంగా ఉందా ఎలా ఉందో మనకేం తెలుస్తుంది బయట చూడడానికి చాలా టిక్ టాక్ మోడర్న్గా చాలా హై హై అండ్ లాగా ఉన్నాయని అనిపించింది నాకు కాకపోవచ్చు కూడా లోపల చాలా సరళంగా సింపుల్గా కూడా ఉండొచ్చు యూ యూ కెన్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బట్ ఈ రెండు ఇంపోర్టెడ్ కాప్స్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ సీన్ సీనరీ అంటే అర్థం ఏంటండి ఇది ఈ రిచ్ మ్యాన్స్ వేదాంతాల ఉంది తప్ప దీంట్లో వైరాగ్యం అన్నట్టుగా నాకేమనిపించలేదు అందులో యోగా పైగా యోగా అంటే వైరాగ్యం లేకపోతే ఇంకా యోగా ఏముంది ఎప్పి యోగా అంటారు దాన్ని అంటే సంబంధం లేదు యోగా యోగా అంటే కొంతసేపు ఆసనాలు బ్రేక్ఫాస్ట్ ఆసనాలు ప్రాణాయామాలు నేర్చుకుని తర్వాత వెళ్ళిపోయే బ్రేక్ఫాస్ట్ చక్కటి కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వులసాగా ఉండడం దాన్ని ఎప్పి యోగా అలాంటి ఎప్పి యోగా సెంటర్స్ యూరప్లోనూ అమెరికాలోనూ ఉన్నాయి అమెరికన్స్ ఎప్పి యోగా సెంటర్కి వెళ్లరు వాళ్ళు స్ట్రిక్ట్గా నడిచి యోగా సెంటర్కే వెళ్తారు తప్ప ఎప్పి సెంటర్కి వెళ్లరు నేను రెండు చూశాను అక్కడ ఎప్పి యోగా సెంటర్లో ఎవరో అమెరికన్స్ ఉండరు ఈ శివానంద యోగా సెంటర్లో వాళ్ళు సులభంగా వెళ్ళగలుగుతారు వీళ్ళకి బ్రెడ్ చే పెట్టి మంచి సాత్విక ఆహారం పెడతారు ప్యూర్ వెజిటేరియన్ సాత్విక ఫుడ్ పెట్టి వీళ్ళ చేత రోజుకి మూడు గంటలు యోగా చేయించి భగవద్గీత చదివిస్తారు అక్కడే ఉంటారు జనం అందరం కఠినమైన స్థానంలోనే ఉంటారు తప్ప ఈ ఎప్పీ ప్లేస్లో ఎవరో నల్లరో ఎవరో ఉంటారు వాటెవర్ ఎంపీ అసంగోహ్యేయం పురుష సంసారులతో సంఘం పెట్టుకోకూడదు సంసారులతో సంఘం పెట్టుకుంటే వాళ్ళ సంఘం మనకు అంటుకుంటుంది అసంగంగా జీవించే మహాత్ములు ఉంటారు నిర్లిప్తంగా విరక్తంగా అసంగంగా జీవిస్తూ ఉంటారు కామరాపు మీద నీటి బుట్లాగా బతికేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళతో సంఘం పెట్టుకోవాలి ముఖ్యంగా శ్రవణాదుల్ని చేసినట్లయితే అది సంఘమే అవుతుంది సత్సంగం సవిషయస్య విషయే సంగ నిర్విషయవాత్ చిత్తమసంగం ఇత్యర్థ ఇప్పుడు సినిమా ప్రకాశం ఉన్నదే ఆ ప్రకాశంలో హీరో హీరోయిన్ ఈ సుఖం దుఃఖం ఈ రసాలు అన్నీ దాంట్లో యథార్థంగా ఉంటే అప్పుడు ఆ ప్రసా ఆ ప్రకాశమును అసంగం అని చెప్పడానికి వీల్లేదు దానికి సంఘము గలదియే అని చెప్పాల్సి ఉంటుంది కానీ ఇవి ఉరిదే కనపడమే కానీ ఆ ప్రకాశంలో యథార్థంగా లేనే లేవు అవి ఏమీ లేవు దాంట్లో ప్రకాశంలో కాబట్టి ఈ కనపడే వాటిని విషయములు అంటే ప్రకాశము నిర్విషయమే ప్రకాశము ఇన్ని కనపడుతున్నా వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నా అది స్వయంగా నిర్విషయంగానే ఉంది నిర్విషయంగా ఉంది అంటే అది అసంగమే అని అర్థం కనపడే వాటితో అసంగంగానే ఉంది అర్థం కాబట్టి ఇప్పుడు మీరు శబ్దాదులను చూస్తున్న శబ్దాదులను మీరు తెలుసుకుంటున్నారు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు గ్రంథాన్ని ఒక సెంటు వాసన చూశారు అదేదో మల్లెల సువాసన వచ్చింది అది వచ్చిపోతుంది ఆ గంధం మీలో పట్టేసి ఉండదు అది ఇంగువాసన గుడ్డకి పట్టినట్టుగా ఈ గంధము కానీ శబ్దము కానీ రూపం కానీ మిమ్మల్ని పట్టేసి ఉండదు అలా వచ్చిపోతుంది కాబట్టి సవిషయమే కనుక విషయముతో కూడి చిత్తమైతే చిత్తంలో ఎప్పుడూ ఆ విషయాలు అలాగే ఉండిపోయి ఉండాలి అలా ఉండట్లేదు అలా వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి యథార్థంగా చిత్తములో విషయములు యార్థంగా అతుక్కునేవీ లేవు వాస్తవంగా చిత్తము కూడా నిర్విషయమే వాస్తవంగా యథార్థంగా సినిమాని ప్రకాశింపజేసిన ప్రకాశంలో ఆ సినిమాకి చెందినలు ఏమీ లేనేలేము యథార్థంగా అదేవిధంగా ఏ ఏ నామరూపాలను శబ్దాది విషయములను మనస్సు ప్రకాశింపజేస్తుండో చిత్తము అవన్నీ యథార్థంగా చిత్తంలో అతుక్కుని లేనేలేము అంటే అర్థమేమిటి అలా ప్రకాశిస్తా ఇలా కనపడడం మానేస్తే ఇలా కనపడితే ఇలా పోతాయి కాబట్టి చిత్తము నిర్విషయంగానే మిగులుతుంది కాబట్టి ఆ విధంగా స్వతహాగా చిత్తము నిర్విషయము కనుక చిత్తము స్వతహాగా అసంగము అనేసుకున్నారు అంటే ఇప్పుడు చిత్తం ఏమైపోయింది అది అది ఆత్మకి ఆత్మ అనే సెన్స్లో చిత్తాన్ని వాడేస్తారు ఎందుకంటే అది బ్రిడ్జి చిత్తము అంటే బ్రిడ్జి అనాత్మకే ఆత్మకి బ్రిడ్జి ఆ బ్రిడ్జి అనాత్మ వైపు పంపిస్తే ఆత్మ సంబంధం తెగిపోతుంది ఆత్మవైపు పంపిస్తే ఆత్మే कबटे आत्मस्व अजे असंगम योस्क संवृत् परमा नास्स परतंत्र संवृत् सैन्ना परमा यद गोप्लोक ఇక్కడ నుంచి ఏవో కొన్ని శ్లోకాలు ఈజీగా వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి రెండు మూడు శ్లోకాలు చాలా గంభీరమైన శ్లోకాలు ఇప్పుడు సినిమా తెర తీసుకోండి సినిమా తెర మీద పర్వతము ఉన్నది అస్థి పర్వతం ఉందిగా ఉందంటే కనబడుతుంది కాబట్టి ఉందంటాడు అస్థి సినిమా తెర మీద ఉన్న పర్వతము అది యథా ఎలా ఉంది ఉందా లేక కాల్పనిక వ్యవహారమును బట్టి ఉన్నదా కాల్పనిక వ్యవహారాన్ని బట్టి ఉంది అంటే కల్పించుకున్న వ్యవహారాన్ని బట్టి ఉంది ఇప్పుడు సినిమా వేయడం ప్రారంభిస్తాను పర్వతం కనబడుతుంది ఆ పర్వతం ప్రక్కనే లోయ్ ఉంటుంది లోయలో ఉద్యానం ఉంటుంది ఉద్యానంలో నాయకుడు ఉంటాడు నాయకుడు వస్తుంది వీళ్ళిద్దరూ కలిసి పాట పాడతారు ఇంతే కదా మహాభాగ్యం సినిమా అంటే ఇంతే కదా ఈ వ్యవహారం అంతా కూడా ఇది కాల్పనిక వ్యవహారమా యథార్థమైనంటదా కాల్పనిక వ్యవహారం కాబట్టి కాల్పనిక వ్యవహార వ్యవహారాన్ని బట్టి అస్తి యహా కల్పిత సంవృత్యా అస్తి ఏదైతే కాల్పనిక వ్యవహారాన్ని బట్టి ఉందో అది అసౌ ఇది పరమార్థేన నాస్తి పరమార్థంగా లేనే లేదు అది తెలుసుకోవాలి ఏదైతే కల్పిత వ్యవహార దృష్ట్యా ఉన్నదో అది పరమార్థ దృష్ట్యా లేదు అని తెలుసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక చక్కటి విచారం ఉన్నది మరి లోతు తెలుసుకుంటే అనుభవాలు తెచ్చుకుంటే చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రారబ్ధకర్మ అని అంటాం ఓ సెన్స్లో అంటాం అదే ఫైనల్ ఏం కాదు శంకరులు కూడా అంటారు ప్రారబ్ధ కర్మవత్వాత్ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నేను కర్మ చేస్తున్నాను అంటాడు నాకు కర్మ నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి నేను పొందాల్సింది పొందదగింది ఇంతకుముందు కోరుకుని పొందనిది అంటూ ఏమీ లేదు అయినా కర్మ చేసుకునే ఉంటాను అంటాడు అంటే అక్కడ భాష్యకారులు అంటారు ప్రారంధవత్వా అంటారు అంటే ఆ దేహాన్ని ఆరంభించిన కాబట్టి చేస్తున్నాను కృష్ణుడు కూడా పెట్టేశారు ప్రారంభవత్వా గీతా శ్రీకృష్ణుడు కూడా తోటలు పెట్టేజారు అంటే అక్కడ ప్రారంభం అంటే ఆయన కర్మబంధంలో ఉన్నాడని అభిప్రాయం కాదు ఆ దేహానికి అది ఒక కర్మఫల రూపంగా ఆరంభమైంది అని ఒక సెన్స్లో ఆరంభమైందనే సెన్స్లో ఇప్పుడు వీడు జీవిస్తూ ఉంటాడు వీడు జీవుడు ఏవో ఘటనలు జరుగుతాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఎందుకు జరుగుతాయంటే ప్రారంభ కర్మను బట్టి జరుగుతాయి అస్తూ కరెక్టే ప్రారంభ కర్మాధీనంగా బయట ఘటనలు మంచి జరుగుతాయి చెడు జరుగుతాయి జరిగిన ఘటనని కట్టుతో చూస్తారు చూసిన వాటిని మనస్సులతో తెలుసుకుంటాము జరిగిన మంచి ఘటన అయితే మనస్సులో సుఖాకార వృత్తి నిర్మాణం అవుతుంది అది కూడా మీ చేతిలో లేదు మనస్సు ఆ విధంగా ట్రైన్ అయి ఉన్నది చిన్నప్పటి నుంచే కాబట్టి జరిగిన ఘటన మంచిది కనుక మనస్సులో సుఖ భావన కలుగుతుంది జరిగిన ఘటన చెడు ఘటన అయితే మనస్సులో దుఃఖ భావన కలుగుతుంది అంతవరకు ప్రారంధము యొక్క ఎఫెక్ట్ పడుతుంది అంతవరకు మనస్సులో సుఖాకారాన్ని దుఃఖాకారాన్ని తీసుకొచ్చే వరకు ప్రారంధము యొక్క ఎఫెక్ట్ పడుతుంది మనస్సులో సుఖాకారం వస్తే నేను సుఖిని మనస్సులో దుఃఖాకారం వస్తే నేను దుఃఖిని అనే విషయంలో ప్రారంధానికి ప్రవేశం లేదు అది ప్రారంభ సంబంధమేం లేదు అది కేవలము అజ్ఞాన సంబంధం వల్లనే వస్తుంది కాబట్టి వీడు సుఖే అయ్యాడంటే దేనివల్ల సుఖ అయ్యాడు అంటే పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల అయ్యాడా అంటే మే నాట్ బి సో ఆ కర్మ తీసుకొచ్చిన దుఃఖం వల్ల ఘటన వల్ల అయ్యాడా అంటే నాట్ ఎంటైర్లీ కరెక్ట్ ఆ ఘటన వల్ల కలిగిన దుఃఖాకార వృత్తి కారణంగా వీడు దుఃఖయ్యాడా అంటే అది కూడా ఎంటైర్లీ కరెక్ట్ కాదు వీడు కేవలము మనస్సులో నిర్మాణమైనటువంటి దుఃఖాకార వృత్తి ఎందు ఇది లేను ఇది నాది అనే అజ్ఞాన కల్పితమైన అభిమానాన్ని పెట్టుకోవడం చేతనే దుఃఖైనా కాబట్టి దుఃఖము ప్రారంభజన్యం కాదు దుఃఖము అజ్ఞానజన్యము కాబట్టి అభిమానాన్ని బట్టి వచ్చింది మీరు సత్యాన్ని తెలుసుకుని అభిమానాన్ని బట్టి వచ్చిన దుఃఖము అభిమానము యథార్థమా కాల్పనికమా అంటే అభిమానము కాల్పనిక వ్యవహారము ఇది నేను ఇది నాది ఇది అన్నది ఇది అని ఒకవైపు అంటో మరోవైపు నాది అనడానికి నేను అనడానికి వీల్లేదు అహమిదం మమేధం ఇది నైసర్గికోయం లోకం వ్యవహార మిథ్యాసుభాష మిథ్యా జ్ఞాన నిమిత్త అజ్ఞానం వల్ల పుట్టినటువంటి అహమిదం మమేధం అనే వ్యవహారము లోకం వ్యవహారంలో భాగంగా ఉన్నది కాబట్టి ప్రారబ్ధ కర్మ వల్ల మీకు సుఖం కానీ దుఃఖం కానీ అజ్ఞానము వలన మాత్రమే సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది అంచేతనే వేదాంతంలోకి వచ్చాక మీరు బాహ్యమునందుండే వల్ల సుఖం శత్రువు వల్ల దుఃఖం కలుగుతోందని మీరు అన్నారంటే అది బేసిక్ స్పిరిట్ ఆఫ్ వేదాంతకి విరుద్ధం కాబట్టి నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ మీకు సుఖాన్ని ఇవ్వవు దుఃఖాన్ని ఇవ్వవు కేవలము మీ అజ్ఞానజన్యమైన అభిమానమే మీకు సుఖ దుఃఖాలను ఇస్తుంది ఈ నక్షత్రాలు గ్రహాలు బాహ్యముల ఘటనలు శత్రువులు మిత్రులు మిత్రులు వీళ్ళందరూ కూడా ఆ కాల్పనిక వ్యవహారంలో నిమిత్తమాత్రంగా ఉంటారు దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ కాల్పనిక వ్యవహారం కాబట్టి కాల్పనిక వ్యవహారాన్నే మీరు యథార్థంగా తీసుకున్న సందర్భంలో సుఖము దుఃఖము అస్థి పరమార్థేన నాస్తిసం కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటి ఆ ప్రారంభాన్ని భస్మం చేసేయడానికి ఏమైనా ప్రయత్నం చేయాలా లేకపోతే ఈ సుఖాన్ని ఈ ఘటనలు జరగకుండా దాన్ని ఏమైనా ప్రివెంట్ చేసేయాలా ఏమైనా పనులు చేసి పూజలు చేసి దాన్ని ప్రివెంట్ చేసేయాలా లేకపోతే అజ్ఞాన నివారణ చేయాలా అంటే అజ్ఞాన నివారణ చేయాలి తేలిక అట్లీస్ట్ ఇట్ విల్ ఇట్ విల్ రిమూ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఇన్ వన్ గో ఇన్ వన్ షాట్ అలా కాకుండా ఈ ఘటనలు ఉన్నాయనుకోండి ఈ ఘటనలు జరగకుండా నేను ఆపుతాను సపోజ్ మీరు యూ సక్సీడ్ ఇన్ దాట్ మీరు ఘటన జరగకుండా ఆపేశారు ఇంకో ఘటన వస్తుంది అప్పుడు మళ్ళీ దుఃఖం రానే వస్తుంది ఇప్పుడు వాడు ఏదో అనారోగ్యం చేసి వేళ రేపు అన్నట్టున్నాడండి మీరు అమెరికా నుంచి స్పెషల్ మందు తెప్పించి వాడు నోట్లో పోసేసి వాడిని ఆరు మాసాలు ఇంకో ఆరు మాసాలు బతికించారండి అంతే కదా మేము చేయగలిగింది అంతకంటే ఎక్కువ చేయలేరు ఈ ఎఫ్డిఏ వాళ్ళు కొత్త కొత్త క్యాన్సర్ డ్రగ్స్కి ఎప్రూవల్ ఇస్తూ ఉంటారు ఆ క్యాన్సర్ డ్రగ్ ఎప్రూవల్కి వీళ్ళు అప్లై చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు ఏమని అంటాడంటే ఇప్పుడున్న డ్రగ్ కంటే ఈ డ్రగ్ వేసుకున్నట్లయితే ఫలానా క్యాన్సరు వాడి వాడి జీవిత కాలం ఇంకొక ఆరు మాసాలు పెరుగుతుంది అని అప్లికేషన్ పెడతాడు వాడు అదంతా స్టడీ చేసి ఆ రిపోర్ట్లన్నీ కరెక్ట్ కాదు చూసుకుని ఈ డ్రగ్ వేసుకుంటే ఇంకో ఆరు మాసాలు పెరుగుతుంది కాబట్టి దీన్ని అప్రూవ్ చేస్తున్నాము అని అప్రూవల్ ఇస్తాడు అప్రూవల్ ఇస్తే వీళ్ళు బోలంత డబ్బు కోసం కొనుక్కుని వేసుకుంటారు ఇంకో మూడు మాసాలు ఆరు మాసాలు బతుకుంటారు చావు తప్పదే తప్పదు వీడు ఉరికే దుఃఖాన్ని ఇంకో మూడు మాసాలు పెంచుకున్నాడని అర్థం రకంగా ఈ సంసారానికి పెట్టే పరిష్కారాలు ఇలాగే ఉంటాయి ఈ సంసార పరిష్కారాలు ఇలాగే ఉంటాయి చిల్లుగిన్నికి మాటు పెట్టి వంట ఎప్పటికప్పుడు అది ఊడిపోతూ ఉండదు మళ్ళీ పెట్టుకుంటూ వాళ్ళు అంటే గిన్నె చిల్లు పడ్డప్పుడు పాతకాలపు ఇత్త గిన్నె చిల్లు పడ్డప్పుడు చింతపండు పెడతారు దానికి ఆ చిల్లు దగ్గర చింతపండు అలా పెట్టి అది జాగ్రత్తగా దాన్ని అలాంటి పెట్టి దాంట్లో నీళ్లు నిమ్మడగా పోయి అలాగే చింతపండు ఊడిపోవచ్చు పొజిలిమడక బిన్ను బియ్యం పోసి కడిగిన బియ్యం పోసి పొయ్యి మీద పెడితే ఆ చింతపండు ఆ కొద్దిగా గట్టి కొడుతుంది అప్పుడు ఈ ప్రివెన్స్ అంటే లీక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది మొత్తానికి వంట అయిందనిపించి వాచి రెండు మెచ్చుకుంటే ఏమొచ్చు అలాగే అలాగా మాటు పెట్టి ఏదో ఒక కాలక్షేపం అది ఊడిపోతుంది మళ్ళీ ఈ సంసారంలో మీరు చేసే పరిష్కారాలు అలాగే ఉంటాయి ఈ డైమండ్ రింగ్ పెట్టుకుంటే నీకు ఈ పరిష్కారం వస్తుంది ఇగో ఇలాగే ఉంటుందండి వేస్ట్ కాబట్టి అజ్ఞాన నివారణకి మీరు ఏమైనా ప్రయత్నం చేయాలి అజ్ఞాన నివారణ ఎలాగా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత అజ్ఞాన నివారణ మరైతే ఈ శాస్త్రం అనేవి శాస్త్రము శిష్యుడు శిక్ష గురువు ఈ గోలంతా ఏమిటి మరి ఇది కూడా వ్యవహారమే కదా అంటే ఇది కూడా కాల్పనిక వ్యవహారమే శాస్త్రము అజ్ఞానాన్ని నివారణ చేసి తను కూడా నివారణ అయిపోతుంది ఇక మందుకి ప్యాకేజీలు అంట ప్యాకేజీ ఉంటుంది గ్లిస్టర్ ప్యాకింగ్ అంటారు ఆ ట్యాబ్లెట్ తీసుకుని నోట్లో వేసుకున్న తర్వాత ఇంకా ఆ ప్యాకేజింగ్ అక్కర్లే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేస్తాను శాస్త్రం కూడా అలాంటిదే నీ హృదయంలో ఆత్మానుష ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఈ పుస్తకాలు కూడా అక్కర్లా వీటిలో ఎవరికైనా ఇచ్చేసే చిం కోహోళ్ళు రూపంగా అది కాల్పనిక వ్యవహారాన్ని బట్టి ఏది ఉన్నదో అది వాస్తవంగా లేదు నేను సగమే చదివాను శ్లోకం శ్లోకం సగమే చెప్పాను సో చూద్దాము నను నిర్విషయేన చే అసంగత్వం చిత్తసంగ పూర్వపక్షం ఏమండి చిత్తము అసంగము ఎప్పుడు నిర్విషయమైతే సవిషయమైతే అసంగం ఎలా అవుతుంది విషయాలు వచ్చి దాంట్లో కూర్చుండిపోతే అది అసంగం ఎలా అవుతుంది నిర్వి విషయాలు వచ్చి కూర్చోలేదు నువ్వుగా కనపడ్డాయి కానీ యథార్థంగా లేవు అంటే నిర్విషయమైంది అప్పుడు అసంగంగా కాబట్టి చిత్తం నిర్విషయమైతే అసంగం ఉంది కానీ చిత్తమునకు నిస్సంగత్వము అసంగత్వము కుదరదు పూర్వపక్షం చిత్తస్య నిస్సంగత నభవతి నిస్సంగత్వం ఉండదు ఎందుకని ఉండదు స్మాత్ శాస్త శాస్త్రం శిష్యవమాదే విషయ విద్యమాన ఇదిగో ఈ విషయాలున్నాయిగా శాస్త అంటే గురువు శాస్త్రం అంటే గురువుపదేశించే శాస్త్రము పూర్వం గురువు ఉండేవాడు ఆ గురువుపదేశించే శాస్త్రం ఉండేది చేతనే శాస్త్ర గురు ఉపదేశ అని శంకరులు ఎక్కడ ఉపదేశ అని మాట పెట్టినా ఆచార్య శాస్త్ర ఆచార్య ఉపదేశ అనేవారు ఈ రోజుల్లో గురువులు ఉన్నారు తప్ప శాస్త్రం ఏం లేదు ఎందుకంటే వాడు చెప్పి శాస్త్రం ఏమీ ఉండదు సంస్కృతం రాదు ముందు సంస్కృతం రాకపోతే కంప్యూటర్ ఇంజనీర్ అవ్వచ్చు లేకపోతే ఎంబీఏ అవ్వచ్చు కానీ వేదాంత గురువు ఎలా అవుతాడు బట్ దట్ ఈజ్ హౌ ద వరల్డ్ ఈజ్ వేదాంత గురువు అయిపోతారు సంస్కృతం రాదు సంస్కృతం చదువుకోవచ్చు కదా రెండేళ్ళు మూడేళ్ళు సంస్కృతం చదువుకోవచ్చు కదండీ ఎంగ ఇప్పుడు ట్వంటీస్లోనో థర్టీస్లోనో ఉన్నవాడికి అర్జెంటుగా గురువు అయిపోవడానికి కంగారు ఏమైనా ఇంకో రెండేళ్ళు సంస్కృతం చదువుకోవచ్చు కదా అంటే గురువు అయిపోవాలని ఒకసారి గురువు అయిపోతే ఇంక చదువు శూన్యండీ గురువు అవ్వకూడదు గురువు అవ్వకూడదు నువ్వు గురువు నేను చదువుకుంటూ ఉంటా ఇప్పుడు ఎందుకని నేను గురువు కాలేదు కాబట్టి చదువుకుంటున్నావు గురువు అయిపోయానంటే ఇంక చదువు ఏమి ఉండదు ఎప్పుడు చదువు ఉండాలి అంటే గురువు అవ్వకుండా జాగ్రత్త పడాలి ఎనివే పాపం వాళ్ళు గురువు అనే ఉరికే ఆత్మకర దృష్టిలో గురువుగా ఉండేవారు అంతేకాని గురుత్వాన్ని శిష్యుడికి అంటగట్టేవారు కాదు నువ్వు శిష్యుడు నేను గురువు ఇంకా సవిషయం అయిపోయింది చూడండి శిష్యుడు శిష్యుడే గురువు గురువే గురువు పొంది దేహత్యాగం చేసినా గురువే ఇంకా దేహత్యాగం చేసిన తర్వాత గురువు ఎలా అవుతాడు ఫర్ టూ రీజన్స్ దేహత్యాగం చేసిన తర్వాత గురువు కావడానికి వీలు ఒకటి ఇంకా ప్రాణాయం చెప్పట్లేదు కాబట్టి గురువు కాడు రెండు ముక్తి పొంది ఉండాలి కదా ఆయన గురువు మోక్షాన్ని పొంది ఉండాలి కదా మోక్షం పొందితే బ్రహ్మ నిర్విషయం బ్రహ్మ నిస్సంగము నిర్విషయము మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి కనపడుతూ ఉంటే అది బ్రహ్మల్లా అవుతుంది కాబట్టి లోకము జస్ట్ క్రేజీ పీపుల్ ఆర్ క్రేజీ పీపుల్ ఆర్ నట్స్ అటల్స్ కన్విషన్ జస్ట్ నట్స్ అంటే క్రేజీ సో శాస్త్రంలో ఏమంటున్నారంటే ఆయన మరి ఇవి విషయం కదా గురువు మిత అంతా వైరాగ్యంతో విడిచిపెట్టాడు శాస్త్రాన్ని పట్టుకున్నాడు ఇది మాత్రం విషయం కాదా అంటే ఎస్మాత్ శాస్త్ర శాస్త్రం శిష్యవమాదే విషయస్ విద్యమానత్వాత్ ఈ విషయములు ఇవన్నీ విషయములే కదా ఇది ఉంది కదా చిత్తమునందు ఉంటుంది కదా ఇది ఉంటూ ఉంటే చిత్తము సవిషయమే అవుతుంది కానీ నిర్విషయం కాదు నిర్విషయం కాకపోతే అసంగం ఎలా అవుతుంది అని పూర్వపక్షం నైష దోష ఇది దోషము కాదు ఎందువల్ల అకస్మాత్ ఎందువల్ల అంటే కల్పిత సంవృత్యాయ అస్తి పరమార్థేన నాస్తిసవు అని దానికి రిప్లై సో ఏదైతే ఇప్పుడు చూడండి శాస్త్రము అన్నది అల్టిమేట్గా శాస్త్రము అన్నది మీ హృదయంలో అనుభవానికి వచ్చేదే శాస్త్రం ఇప్పుడు అంచేతనే ఈశ్వరుడికి శాస్త పేరు శాస్తా అంటే శాసించు వాడు శాస్త దాని నుంచే శాస్త శాస్త్ర శాస్త్ర ఇక్కడ కూడా ఉంది కదా శాస్త్ర శాస్త్రం శాస్త అంటే అంతఃప్రవిష్ట శాస్త జనాం ఈశ్వరుడు శాస్త అయ్యప్పడు కూడా శాస్త అంటారు ఈశ్వరుడికి అలా చెప్పారు శాస్త్ర అని సో మిగతా చోట్ల ఎక్కడ ఈ పదం పడలేదు కనుక అయ్యప్పకు పెట్టుకున్నారు అది కొంచెం ఫ్రీగా కనిపించింది ఆ పదం కావు మన అయ్యప్ప స్వాములు దాన్ని అడాప్ట్ చేసుకుని దే ఆర్ కుషింగ్ ఫార్వర్డ్ నువ్వు చేసిన సో శాస్త ఈశ్వరుడు శాసకుడు ఈశ్వర అంటేనే శాసకత్వమే అది ఈషా అంటే శాసకత్వమే సో శాసిస్తాడు శాసిస్తాడు అనగానే మనకి తెలుసున్నది ఒకటే రకం లోకానువాదమే కదా పురాణము అంటే లోకంలో శాసించేవాడు ఎక్కడ ఉంటాడు అక్కడ సెక్రటేరియట్లో పి పీఎంస్ ఆఫీస్ దగ్గర పీఎంఓలో ఉంటాడు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ని ఆనుకుని ఓ బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఉంటాడు శాస్త్రం అక్కడికి ఎవరిని రానివ్వరు దాని వలయం ఉంటుంది రక్షణ వలయం అక్కడ ఎవడు పడితే వాడు వెళ్ళడానికి వీల్లేదు కేవలము స్పెషల్ డ్యూటీ గార్డ్స్ మాత్రమే వెళ్ళగలుగుతారు ఇంకెవడో వెళ్ళలేదు అక్కడుంటాడు అక్కడ ఉండి ఒక హైరార్టికల్ స్ట్రక్చర్ పెట్టుకుంటాడు పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అని ఉంటుంది ఆఫీస్లో సెక్రటరీ ఒకడు ఉంటాడు ఆ సెక్రటరీ కింద అండర్ సెక్రటరీస్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ మినిస్ట్రీస్కి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు సమాజ ఆర్దర్స్ వాటిని సమాజంలో అందరికీ అందుతాయి ఆ విధంగా శాసిస్తూ ఉంటాడు ఇది మీరు లోకంలో చూసి పూర్వం రాజు అలా శాసించేది కాబట్టి దేవుడు శాసిస్తున్నాడు అంటే లోకానువాదం కదా మీకు లోకంలో ఏ అనుభవం ఉందో దాన్ని దాన్ని ఎక్స్ట్రాకులేట్ చేసేటండి దేవుడికి కాబట్టి దేవుడు శాసిస్తున్నాడు ఎక్కడ శాసిస్తాడు వైకుంఠంలో ఉంటాడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు ఆయన జయ విజయులు మాత్రమే వెళ్ళగలుగుతారు వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలుగుతారు లేకపోతే మీరు అలా దూసుకుపోతారంటే అలా వెళ్ళడం మనం సో అదే ఇది లోకానువాదం అంటే అలాగే ఉంటుంది ఆయన శాసకుడు శాస్త శుభంటే అబ్బాయి అలా కదయా నీ లోకానువాదం కాదు ఇక్కడ అంతఃప్రవిష్ట శాస్తా జనా ఇప్పుడు బంగారము ఆభరణ ప్రపంచాన్ని శాసిస్తోంది ఎలా శాసిస్తోంది అంతఃప్రవిష్ట ప్రతి ఆభరణమునందు ప్రవేశించి సత్తా సత్తారూపంగా ప్రవేశించి శాసిస్తాం అలాగే ఆ పరమాత్మ హృదయంలో ప్రవేశించి శాసిస్తున్నాడు సో ఆత్మ చైతన్య రూపంగా శాసిస్తున్నాడు కాబట్టి అల్టిమేట్గా ఆ శాస్త్ర ఆ గురువు ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుడే గురువు అధిభూత గురువుతో ఆరంభిస్తారు అధిభూత గురువు అంటే బయట ఉన్న గురువు ఆయన చెప్పి శాస్త్రం గురువు కూడా ఫిజికల్ పెర్సన్ గురువు కాదు ఆ ఫిజికల్ పెర్సన్ ద్వారా ప్రకటమవుతూ ఉండే శాస్త్రమే గురువు అది అధిభూత గురువు ఆ అధిభూత గురువు అంతఃప్రవిష్ట లోపల ప్రవేశించి సో హృదయంలో అధ్యాత్మ గురువు కింద మారాలి అంతర్యామి గురువు కింద మారాలి అప్పుడే అది శాస్త్రమవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పినది శాస్త్ర శాస్త్రము ఇవన్నీ విషయములని బాహ్యములు వారు వచ్చి సంస్కార రూపంగా మనస్సులో నిలిచి ఉంటాయి అనే పూర్వపక్షం యొక్క అర్థమంటు సరికాదు అని అభిప్రాయం